పొదల వొదలగా తను పుణ్య పాపము పొత్తు వదల వదలగ మనసు వద్దనే నిలుచు పెరుగు ఇంద్రియ సుఖము పెంచగా పెంచగా ధర పెరుగు కోరికలు తలచదలచరలు లంపటము మిక్కిలి కూర్చ కూర్చగా మరలింప మరలింప మనసులో నడగూ కలుగు పనులేమైనా కడు చేయ చేయగా మలసి కలుగును రుచుల మరుగ మరుగ బలియు అజ్ఞానంబు భ్రమయగా భ్రమయగా నిలువ నిలువగా మనసుని చలంబగును నెగడు గుణములు నించగా నించగా మిగుల సంసారం మెలగ మెలగ తగిలి శ్రీవెంకటేషు దగ్గరి కొలువ గొలువ పొగడ పొగడగన తడు కొంతనే నిలుచు